అది ఒక దృశ్యం రెండో దృశ్యం ఏదో తెలిసిన ఈ పడవ ఎదురీ ఎదురు వెళ్తూ ఉంటారు ఎదురు వెళ్లేప్పుడు దాన్ని వాడు గడ వేసి తోస్తూ ఉంటాడు గడ అంటే అది వేసి తోస్తూ ఉంటాడు తర్వాత ఆ ఒక తాడు కట్టి గట్టి మీద ఐదుగురు ఐదు రోజు మీద వేసుకుని లాగుతూ ఉంటారు ఆ పడవ అది ఎదురీత అర్థమైందంటే నా దృష్టాంతం ఈ దృష్టాంతంలో ఉపాధి ఉన్న వాడి జీవితము ప్రవాహంలో వెళ్లే పడవ ఉంటది మీరు కేవలము దిశానిర్దేశం చేసుకుంటూ డైరెక్షన్ చేసుకుంటూ ఉండడమే జస్ట్ అలౌస్ టూ హ్యాప్ అక్కడ ఆ పడవ వాడు పడవని తొయ్యడే ఉండదు జస్ట్ ట్రావెల్ ఇన్ రైట్ డైరెక్షన్ అంటారు అది ఒంటి మీదే కాకుండా మధ్యలో ఉంది తీసుకుంటాడు and just allow it to move forward, and there. That's why he is a shramya unna. Uparatya unna was a jintam allowed. He just allows the ship of life to flow smoothly, in the flow of time. Thala dhara, thala pravaham. Rakuruti dhara, that's pravahasam. Prarabdha dhara. In the dhara alone I told you, I said, it's a jintam. ప్రకృతి ప్రవాహంలో వీరి యొక్క ప్రారంభము నిర్మాణం చేసిన ప్రవాహంలో వెళ్తూ ఉంటుంది జీవితం మీరు ఆ జీవితాన్ని అలా వెళ్తున్న జీవితాన్ని అలాగా ప్రవాహంలో వెళ్తున్న పడాలని పట్టు శ్రమ లేకుండా మీరు జీవితం చేసేది ఫ్యూచర్ యూ మీరు దోషుకునేది ఏమీ లేదు ఇక్కడ కేవలము ఆ కాల ప్రవాహంలో జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది ప్రాణంలో వెళ్ళిపోతూ ఉంటుంది ఆ ప్రకృతి ప్రవాహంలో వెళ్ళిపోతూ ఉంటుంది ఒక మహాశక్తి నిర్మాణం చేసిన ప్రవాహంలో జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది ఆ జీవితం వెళ్ళిపోతుంటే కొత్త కొత్త దృశ్యాలన్నీ మన ముందుకు వస్తాయి ఆ దృశ్యాలను స్వీకరించుకుంటూ ఏది వస్తే దాన్ని స్వీకరిస్తూ ముందుకు అసలు శ్రమ అనేది ఉండదు నేను దీన్ని చేరుకోవాలి దాన్ని చేరుకోవాలనే లక్ష్యాలు ఉండవు నేను కర్తను ఈ కర్మను చేయాలి ఫలము కొరకు అనే స్థితి ఉండదు క్రతృత్వం కూడా ఉండదు ఆ పడవ నడి వాడు ఆ నావికుడు నేను మడమని ముందుకు తోసుకు వెళ్తున్నాను అని అనుకోడు అతనికి తెలుస్తూ ఉంటుంది నేనే జీవితలేదు అంతా అయిపోతుంది అని తెలుస్తూ ఉంటుంది ఆ జీవించడం దీన్ని వైరాగ్యం యొక్క పరాకాష్ఠగా మీరు అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే జీవితంలో ఏదో ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటుంది ఆ లక్ష్యం కల్పిక లక్ష్యం ఆ లక్ష్యం కోసం శ్వలించడం అనేది మన యొక్క ఆ ఉల్లాసాన్ని దెబ్బతీసేస్తూ ఉంటుంది ఆ ఆ ఘర్షణ ఈ లక్ష్యం నాకు లభించాలి అని దాని కొరకు పడేటువంటి ఘర్షణ ఈ ఘర్షణలోనే మనం మొత్తం జీవితం కూడా ఖర్చు ఎక్కువ ఉంటుంది నేను గమనించడం లేదో నాకు ఇది లభించాలి అది లభించాలి అనే ఘర్షణలో జీవితం అంతా కూడా ఖర్చే ఏదా లభించినా అది అసత్యమే లభించకపోయినా లభించిన దానికి లభించడానికి తెర ఏమీ ఉండదు అయితే ఆ సత్యాన్ని మనం ఎదుగుదాం మనం ఏం చేస్తామంటే ఒక ఘర్షణ తరువాత మరి ఒక తరువాత మరి ఒక అది ఘర్షణల ప్రవాహం సంఘర్షముల యొక్క ప్రవాహముగా మనం తయారు చేసి కాబట్టి జీవితంలో ఒక సంఘర్షం నుంచి ఇంకొక సంఘర్షణలోనికి మనం వెళుతూ ఉంటాము ఆరోగ్యంగా మనం జీవితాన్ని నిర్మాణం చేసుకుంటాము అందువల్లనే జీవితంలో మనం అలిసిపోయి అలసి తోలసి ఉత్సాహం అంతా పోవచ్చుకునే మహాభానంగా మనకి జీవితం జీవిస్తూ ఉంటాడు అంతేకనే మనకు జీవితంలో మనకు సర్వత్రా ఘర్షణ ఉంటుంది అలాగా నాకు నాతో ఘర్షణ ఉంటుంది అంటే ఐఎమ్ విత్ మై ఫై నేనెదో అవ్వాలనుకున్నాను మళ్ళీ ఏదో అయ్యాను therefore, I am unhappy with my side. I am unhappy with the wife, 268το aun happy. So, listen, when we begin all our bodies we will find this good, the rest of our bodies can be delivered. Therefore, no one could fall unless we could or just be put into the end, so, why the derivation of our bodies is on your body, absolutely reproduced at the moment. ఈ శల్యము మీకు దుఃఖాన్ని కలుగుతూ ఉంటుంది పుత్రులతో మీకు ఘర్షణ ఉంటుంది సంతా పుత్రికలతో సంతానంతో ఘర్షణ ఉంటుంది లేబర్స్తో ఘర్షణ ఉంటుంది సమాజంతో ఘర్షణ ఉంటుంది సమాజంతో కూడా ఘర్షణ ఉంటుంది ఈ సమాజం ఎలా ఉండేవి అనే ఘర్షణ ఉంటుంది ఈ అదు ఆపులేని ఘర్షణ మూలంగా మీ శక్తి అంతా కూడా ఉంటుంది శక్తి ఫిజికల్ ఎనర్జీ కాదు స్పిరిచువల్ ఎనర్జీ అంటే ఏ శక్తిని మీరు ఏకత్రితం చేసి ఏకాంతేసి మీ యొక్క పూర్ణత్వమును ఆవిష్కరించుకోవాల్సి ఉన్నదో ఆ శక్తి అంతా కూడా ఈ ఘర్షణల ఎందు నిర్వీర్యమైపోతూ ఉంటుంది కాబట్టి మీరు గమనించరో లేదో మీకు ఉల్లాసంగా ఆనందంగా ఉన్న మనిషిని ఎప్పుడైనా పరిశీలించి చూడండి వాడు వాడి జీవితంలో ఏదో పొందాలనే ఘర్షణలో ఉండడం మీరు పరిశీలిస్తే తెలుస్తుంది మీ జీవితాన్ని పరిశీలించవచ్చు లేదేశంలో జీవితాన్ని పరిశీలించు తర్వాత ఈ జీవితంలో ఘర్షణలో ఉన్న సందర్భంలో మీరు దేనికోసం ఘర్షణ చేస్తున్నారో అది లభించవచ్చు లభించకపోవచ్చు కానీ మీకు ఆనందం అనేది మాత్రం ఉండదు కాబట్టి కొద్ది మంది మహాపురుషులు మాత్రమే తెలుసుకోగలుగుతారు కేవలం జీవితమును ఒకసగా ఉల్లాసంగా ఎఫర్ట్లెస్ట్లెస్ అనే మాట మీకు అర్థం లేదుపోతూ ఉంటే అలాగా వెళ్ళిపోతూ ఉండడం జీవితంతో పాటుగా అలాగే ఉండగలిగిన వాళ్ళు కేవలం జ్ఞానులు మాత్రమే అలా ఉండగలుగు ఎప్పుడైతే నేను ఎఫర్ట్లెస్ అన్నానో దాని అర్థం ఎందుకు త్వరగాని ఒక శిలాకృతి అయిపోతాడని కాదు డల్ గా అయిపోతాడని కాదు చాలా ఎలర్జీగా ఉంటాడు అన్నింటినీ తెలుసుకుంటూ ఉంటాడు మంచి సావధానుడై జాగరూకుడుగా ఉంటాడు సాక్షిభావంలో ఉంటాడు దాన్ని డల్నెస్ అని అనుకోవడం కాబట్టి అటువంటి ఎఫర్ స్పంటేనియస్ లైఫ్ ని ఎవడైతే జీవించగలుగుతాడో వాడే ఆ ఆత్మానందాన్ని అనుభవించగలుగుతాడు అంటే ఉపరచి అని పేరు సో ఆ రకమైన జీవన శైలిలో ఈ లక్ష్యములు నాకు గలవు అనే ఉండవు ఉపరచి నివృత్తి ఈ కర్మలను నేను చేస్తున్నాననేది ఉండదు నివృత్తి ఈ కర్తను నేననేది ఉండదు ఈ భోక్తను నేననేది ఉండదు వీటన్నిటి నుండి నివృత్తి వచ్చేస్తుంది తర్వాత ఎక్కడా కూడా ఘర్షణ ఉండదు తనతో తనకు ఘర్షణ ఉండదు భార్యతో ఘర్షణ ఉండదు పిల్లలతో ఘర్షణ ఉండదు ఎవరితోటి ఘర్షణ ఉండదు అలాగంటి జీవితమును వాళ్ళు తయారు చేసుకుని జీవిస్తూ ఉంటారు అర్థమైందండి ఉపరణం కాదు నేనేదో మంత విస్తారంగా చెప్పే ప్రయత్నం చేశాను వైరాగ్య బోధో పరమాడు లక్షణాలు మన వాళ్ళు ఏమనుకుంటారంటే మన వాళ్ళంటే ప్రాచీన పద్ధతిలో అలాగే అనుకుంటున్నారు తర్వాత మేము వేదాంతం మూడేళ్లు చదివా నాలుగేళ్ళు చదివాము అన్నవాళ్ళు అలాగే అనుకుంటున్నారు మేము వేదాంతం నాలుగేళ్లు ఐదేళ్లు పాఠాలు చుట్టూ మేము వందలాది విద్యార్థులు తయారు చేసేసుకున్నాం అనుకున్న వాళ్ళు కూడా అలాగే అనుకుంటున్నారు వీళ్ళందరూ అనుకునేది ఏమిటో చదువుతున్నా ఏమో కొన్ని మనం దిగ్గర పడితే పట్టడము అంటే మాట విన్నారా ఎట్లనా ఆ వాక్యములను అలా బుద్ధన పట్టేస్తే మనం ముక్తులైపోతాము అని కాబట్టి ఆ వాక్యాలను అలా తొలుగుతూ ఉండడము వాటిని వాటిని విచారం చేసేయటము మనకు మోక్షం వచ్చేస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటారు అంతే తప్ప జీవితాన్ని మోక్షం అనేది జీవితాన్ని అర్థం చేసుకుంటే వస్తుంది అని అనుకోవచ్చు ఓ మహాత్ముని నన్ను అడిగే పాఠాలు చెప్తావాళ్ళు ఏం చేస్తావాళ్ళు ఏవో పాఠాలు చెప్తా ఉంటా ఉండేవి ఏం పాఠం చూస్తావు భగవద్గీత పాఠం ఇవ్వాలి అంటే ఆయన ప్రశ్న చేయాలి నువ్వు పుస్తకం పాఠం చెప్తావా జీవితం పాఠం చెప్తావా అంటే నేనున్నాను మీరు నాకు చెప్పండి నేను ఏం పాఠం ఎలా చెప్పాలో అర్థం చేస్తున్నాను అంటే బుద్ధిమంతుడువే అని అని ఇప్పుడు పుస్తకం ఉంటుంది పుస్తకంలో శ్లోకాలు చదువుతాము వాటినే వ్యాఖ్యానం చేస్తాము భాషకారుల పంతులు ఉంటాయి కానీ వాటిని ఒక దర్శనము ఒక అర్థంగా పెట్టుకుని దానిలో జీవితాన్ని జీవితాన్ని మీరు పాఠం చెప్పాలి తప్ప పుస్తకంలో ఉండే పద పదార్థములను అన్వయములను అది పాఠం కాబట్టి జీవితాన్ని పాఠం పద పదార్థము అన్వయమే ఉంటాయి అవి లేకుండా ఎలా జరుగుతున్నా ఉంటాయి ఉంటుందో అవన్నీ ఉంటాయి కానీ జీవితమును పాఠం ఇవ్వలేదు చదువు ఉండలేము అదే పాఠం చెప్పవలేదు డి స్టడీ దిటెడ్ బుక్ ఆర్ డి స్టడీ బుక్ ఆఫ్ లైఫ్ అని అడుగుతా కాబట్టి మీకు మోక్షం కేవలము ఏవో కొన్ని వాక్యాలను వండించుకుంటూ వస్తుందని అది అర్థం కాదు తెలుసుకుంటోంది కదా అనుభవం చూతనే కాలం వచ్చిన ముఖ్యం కాదని అర్థమైపోతుంది మేము అర్థం చేసుకోము అని మీరు మొరాయిస్తే దానికి ఎవడం చేస్తున్నాడు కానీ అది అది సుస్పష్టంగా దాని ముఖం మీద రాస్తుంది నిజేది కంకణములతో అర్థమేదా దాని ముఖం మీద రాసే ఉన్నది అలా అర్థం చేస్తున్నది ఉపతి వైరాగ్యం అనగానే జ్ఞానం అంటే నివేక జ్ఞానం అది ఏ రూపంగా ఉంటుంది ఉపర్వసంతో అని అర్థం చేసుకుని మీరు కనుక ఉన్నట్లయితే ఈ క్షణంలో మీరు ఉపనతి యొక్క రహస్యాన్ని పట్టుకుంటే ఈ క్షణంలో మీరు జీవన దృక్ కేవలము ఉపనత్ అంటే ఇదికే ప్రవాహానికి ఎదురు వెళ్లే పడవ యొక్క ప్రయాణంలాగా మన ప్రయాణం ఉన్నదా జీవన యాత్ర అలా ఉన్నదా అంటే గడేసి గట్టి ఉండాలి కాడేసి ఎవడో ఉండాలి మధ్యలో పూజలోకి చేస్తే అదేముడు లాగుతూ ఉంటాడు అలా వెళుతూ ఉంటాడు అలా ఉందా లేక నాకెప్పటికీ బాగా ఆనందం ఆ పడవ మీద కూర్చుంటాడు ఆయన అర్ధనర్ధనంగా ఉంటాడు రుజం మీద పండుగ ఉండదు పడవ మీద కూర్చుంటాడు నోట్లో చుట్టూ ఉంటుంది ఆ చుట్ట లా కచ్చను అలా కొట్టుకుంటాడు అలవకగా కొట్టుకుంటాడు గట్టిగా కొట్టుకోడు ఇలా పట్టేసుకోడు ఇలా పట్టేసుకున్నాడంటే ఈ పడవ దారి తప్పితుందని భయపడుతున్నాడు అని అర్థం అలా పట్టుకోడు అలా అలా అలా పట్టుకో పడవ ఇలా వెళ్ళాలంటే అలా అంటే ఇలా అంటారు అంతే అంతేమంటారు అంటే ఇప్పుడు అతను నిద్రపోతున్నాడు అంటారా ఎంత జాగ్రత్తగా ఉన్నాడు మీరు గమనించారా ఎంత సావధానంగా ఉన్నాడా నిద్రపోతున్నాడా జాలిగా ఉన్నాడా ఎలర్చిగా ఉన్నాడా ఎలర్చిగా ఉన్నాడు ఉన్నట్లయితే పొడవ ఒడ్డీకి వెళ్ళిపోతుంది ఒడ్డీ వెళ్ళిపోతే ఇంకంతే అది ఇంకా ఇసుక పడిపోయిందంటే దాన్ని బయటకు ఆగడం ఎవడవల్లా కాదు ఓ పాటికి ఎదుగుతా చిక్కు గ్రౌండింగ్ అయిపోయిందంటే అది షేలోకి వచ్చేసిందంటే ఇంకా పడవ అది కదవకుండా అయిపోయింది కాబట్టి మన జీవితము ప్రవాహానికి ఎదురుగా వెళ్లి పొడవలాగా ఉండకూడదు మన జీవితము ప్రవాహంలో వెళ్ళిపోయేలా పొడవలా ఉండాలి ప్రతి అంశంలోనూ ఈ దృష్టాంతాన్ని గుర్తించేసుకునే మీరు ఆ ఉపరతిలో అంటే అన్నీ తెలుస్తూ ఉంటాయి ఏమి అందు మనకి లక్ష్యములు ఆ ఘర్షణ దానిని దీన్ని పొందాలి దాన్ని పొందాలి ఆశ ఏమీ ఏది లభిస్తే దాంతో అదే ఈశ్వర ప్రసాదంగా మహానందంగా జీవనయాత్ర ఖాళీ దీని ఉపదతి అని అంటే వైరాగ్య బోధో పదమా సహాస్ పరస్పరం సహజ్యే త్రయ్యపస్వాతస్తపలం యున సద్రయ్యవాహస ఫలం దుదితిత్రూపు అత్యంత పక్పక్వమైన అది మహత గొప్ప తపస్ తపస్సు యొక్క ఫలం ఫలము ఈ మూడు కూడా బాగా పరిపక్వమైన స్థితిలో ఉన్నట్లయితే మీరు చేసిన పుణ్యము గొప్ప తపస్సు యొక్క ఫలము అతి పరిపక్వ స్థితి అంటే వైరాగ్యము పరిపక్వంగా ఉండాలి వైరాగ్యం పరిపక్వంగా ఉండాలంటే ఏమిటో తెలుస్తుందండి ఈ జీవితంలో ఈ జగత్తులో నేను కొండీ లేదు కొండ మలసినది ఏది లేదు నథింగ్ అయితే అంటే మరి భోజనం వస్తే భోజనం నాకు కాదుగా దేహానికి దేహానికైనా భోజనం నువ్వు సంపాదించాలా నేను సంపాదించవచ్చు మనస్సు సంపాదించ భోజనాన్ని దేహము కోరుకుంటుంది మనస్సు సంపాదిస్తుంది ఇప్పుడు మీరు లేచి ఈ రోజు పండగ చేసుకోవాలి అని అనుకుంటారు ఓకే అనుకున్నదని సరే మీరు చేసే మొట్టమొదటి ప్లాన్ ఏమిటి భోజనం మీరు లేచి ఈ రోజు మనం దేవుడికి పూజ చేయాలి అనుకుంటాం అనుకోగానే చేసే మొట్టమొదటి ప్లాన్ ఏమిటి భోజనం దానికి ప్రసాదం అని పేరు పెడతారు పుష్పం చూసాను తొమ్మిది రోజులకు ప్రసాదములు దాంట్లో లిస్ట్ చూసాం ఆ లిస్ట్ అంతా ఎలా ఉందంటే ఈ బ్లసన్స్ ఉంటాను చూడండి పిండిపోతులు ఉంటాను చూడండి వాళ్ళని ఎరా నువ్వు ఒక పది రోజులు నీకు ఏం కావాలో లిస్టు చెప్పు రాసుకుంటాను అని అంటే వాడు ఎందుకు అవన్నీ ఉన్నాయి బెల్లగన్నాము పెరుగు అన్నాము తిని హోర ఈ విధంగా లిస్ట్ లిస్ట్ లిస్ట్ ఇదంతా ఏంటిది ఇదంతా దేవుడికి దేవుడే దేవి తినేస్తుందా ఒక్కొక్క రోజు ఒక్కొక్క భోజనం చేస్తుందా దేవి అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క భోజనం చేస్తుందా మీరు చేస్తారా కాబట్టి మీరేమీ చెప్పండి దేహానికి ఏం కావాలి తిండి కావాలి ఆ తిండి ఎవరు సమకూరుస్తారు మనస్సు సమకూరుస్తారు మీరేం చేస్తారు అలా జీవిత నవకా అలా టచ్ చేసి ఎఫెక్ట్లెస్ గా పంట గా మీరు ముందుకి పోనిస్తారు మీరు మొయ్యరు అది మూతంటే అలా నిష్ లా ఆఫ్ నేచర్ లా ఆఫ్ నేచర్ ఏమో తెలుసుకున్నాండి మీకు దాహం వేసినప్పుడు మంజీళ్లు దొరుకుతాయి ఆకలి వేసినప్పుడు సీళ్ళు దొరుకుతుంది రోగం వచ్చినప్పుడు మందు దొరుకుతుంది నేచర్ అయితే ఎలా దొరుకుతుంది ఏం దొరుకుతుంది ఎప్పుడు దొరుకుతుంది ఎందుకు దొరుకుతుంది అంటే అయిపోయింది నేను పడవని ఆపోజిట్ డైరెక్షన్ లో నేను తోసుకెళ్తున్నాను అని అర్థం కాబట్టి ఇంకా వైరాగ్యంలో ఇంకో అంశంలో అండి భయము లేకుండా వైరాగ్యము యొక్క ప్రధాన లక్ష్యం భయపడుతున్నాడు అంటే అర్థమైంది దేనికోసం భయపడుతుంది తనకు ఉన్నది పూర్తి ఏమో అని భయపడతాడు అంతే కదా అంతేకానికి వైరాగ్యం ఏమి ఉన్నట్టు కాబట్టి వైరాగ్యం యొక్క ప్రధాన లక్షణం ఏమిటంటే నేను భయపడకపోతుంది మనకేమవుతుందంటే మన మనస్సు ఎలా ఉంటుందంటే నేను ఉండాల్సిన దానికంటే తక్కువలో ఉన్నాను అని అనుకుంటాడు ఎమ్మెల్యే అదే అనుకుంటాడు ఎంపీ అదే అనుకుంటాడు స్టేట్ మినిస్టర్ అదే అనుకుంటాడు కేబినెట్ మినిస్టర్ అదే అనుకుంటాడు ప్రైమ్ మినిస్టర్ అదే అనుకుంటాడు గమనించేనా నేను ఉండాల్సిన దానికంటే తక్కువ స్థితిలో ఉన్నాను నువ్వేదా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళానుకోండి చెప్పరా ఉంటాడు ఎల్డిసి ఉంటాడు యూబీసీ ఉంటాడు సూపర్వైజ్ ఉంటాను సెంట్రెటరీ ఉంటాను వీళ్ళు నేను కంటే తక్కువలో ఉన్నానని ఎవరు అనుకుంటాడు అందరూ అందరూ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వేడరు లెక్చరర్ స్టూడెంట్ చెప్పరాసి ఉంటారు వీళ్ళందరూ కూడా నేను దానికంటే తక్కువలో ఉన్నాను ఇంకొంచెం ఎక్కువలో ఉండాలి ఇంకొంచెం ఎక్కువ ఉండాలి దానికోసం నేను చేయాలి వాళ్ళని పుష్ చేయాలి ఈ పరిస్థితులని మేనిఫులేట్ చేయాలి నాకు అనుకూలంగా పొలిచుకోవాలి అప్పుడే నాకు సుఖము ఆనందము లభిస్తుంది అయిపోయింది బట్టి బిజీ అయిపోయినా మొడవని ఆపోజిట్ డైరెక్షన్ లో అదే వైరాగ్యం ఉన్న వాళ్ళైతే నిర్భయంగా భయం ఉండదు ఏంటి భయం ప్రసంగం ఉండదు వీడు ఆత్మజ్ఞానం అయిపోతే కర్మలను చేసి హరిష్ఠులను దేవతలకు ఇవ్వడం మానేస్తాడుగా వాళ్ళని దాటి పడిపోతాడుగా అందుకోసం వాళ్ళు విఘ్నాన్ని కల్పిస్తారేమో అని గౌరవం వస్తాం సిద్ధాంతం ఏమిటంటే వాళ్ళు కూడా విఘ్నాన్ని కల్పించరు ఎందుకంటే వాళ్ళ యొక్క ఆత్మ కూడా మీద మీరు ఆత్మరూపడే కనుక వీళ్ళు మీడి ఆత్మ వేరు దేవతల ఆత్మ వేరు కానే కాదు కాబట్టి దేవతలు విఘ్నను కలిగించుక అనేది ప్రసక్తి లేదు మీరు సంపదలను ఆరాధించడం మానేస్తే లక్ష్మీదేవి కోంపెట్టింది అనుకుంటున్నారా మీరు మీరు కీర్తి ప్రతిష్టలను కోడం మానేస్తేదేవి ఒక ఆవిడ ఉంది కదా ఆవిడ మీరు ఇంద్రుణ్ణి స్వర్గం కోసం పూజించడం మానేస్తే ఇంద్రుడు మీ దారికి అడ్డం వస్తాడు అనుకుంటున్నారా రాదు మీరు పురాణం జబ్బున్నారు ఎందుకంటే పురాణంలో ఇంద్రుడు మూడుగా విషయం చేస్తాడు ఎవరైనా ఇంద్రుణ్ణి దాటి వెళ్తూ ఉంటే వాడికి అడ్డు ఎవరైనా ఇంద్రుడిని పూజ చేసుకుంటే వాళ్ళు కూడా అదృష్టం ఇది ఎందుకు చేస్తే ఇంద్రుడి అదృష్టం వీడిని ఎందుకు చేస్తే ఇంద్రంలో ప్రధాన హవిర్భాగం ఇంద్రుడికైనా వాడు ఎందుకు ఈ కథలు అలాగే ఉంటాయి ఇంద్రుడు అసూయా ఇంద్రుడు అప్పుయా పనులు వీళ్ళందరూ నా పుంజులను అపహరిస్తారేమో అని భయపడుతూ ఉంటారు పౌరాణిక ఇంద్రుడు వివ్వేక ఇంద్రుడు అలా భయపడతాడు వివ్వేక ఇంద్రుడు ఇంద్ర పరమేశ్వర ఈ ఘర్షణ జీవితంలో ఘర్షణనే ఎక్కువ ఉంటుంది భయం ఎక్కువ ఉంటుంది ఎప్పుడైతే కోరికలు ఉంటాయో అప్పుడే ఘర్షణ భయమే ఉంటాయి పక్వమైన వైరాగ్యము కలవాడికి కోరికలు ఉంటాయా ఉండదు అప్పుడు వాడికి ఘర్షణ భయమే ఉండదు లేదా విరక్తుడు దేనికి మహారాజు కూడా విరక్తు చూసి మహారాజు కూడా సంగుచించాడో అని కూడా విదక్తులు వేస్తాడేమో కానీ విరక్తులు మహారాజులకు కూడా భయపడతాడు తర్వాత ఈ సెలిబ్రిటీస్ ఉంటారు సెలబ్రిటీస్ అయితే సినిమాలు పాప్ స్టార్లు రాసార్లు వీళ్ళందరూ ఉంటారు వీళ్ళని విరక్తుడు పట్టించుకో విర వాళ్ళు సెలబ్రిటీస్ కాదేం కాదు విరక్తి లేని వాడికి సంసారికి వాళ్ళు సెలబ్రిటీ తప్ప విరక్కు వాళ్ళు సెలబ్రిటీ ఇస్తుంది పోతడు వాళ్ళు సెలబ్రిటీ ఇస్తారే కదా కాబట్టి పరిపక్వమైన వైరాగ్యం తర్వాత బోధ అంటే ఏంటో చూస్తుందండి పరిపక్వమైన బోధ అంటే సర్వము నేను ఎలాగంటే మీరు నామరూపాలు పెట్టారు తప్ప అది అది సర్వే అన్నారు పర్వతము నామరూపాలు అది ఏంటది అన్నారు నది నామరూపాలు అది కాబట్టి చూసుకు నేను ఉన్నాను అంటే ఇదే జగత్తు ఉన్నది అదేది ఇప్పుడు సతు రెండు ముక్కలు అహమస్మీసతు ఈ రెండు సత్తులకు మధ్యలో డివైడింగ్ ఏమి డివైడర్ ఏది అంటే అహమస్ మధ్యలో బౌండరీ ఏది అని విచారం చేస్తారు విచారం చేస్తే దేహము బౌండరీ దేహము ఇదమ స్లో పడుతుందిగా భాగ్యం అయిపోతుంది కాబట్టి అది బోగీ తా చాలా మరి బోగని ఏంటి అహమస్ బౌండని ఏంటి మనస్సు మనస్సు కూడా ఇదీ సత్తు కాబట్టి అది కూడా బోందమీ కాలేదు ఎందుకంటే నేను ఇదస్తి సత్తు అహమస్ నేర్వేరుగా ఉండాలంటే బోగని ఉండాలి బోగని లేదంటే నేర్వేరు వేరుగా ఉంటాయి బోంగలి సమాధానం కలుస్తున్నాండి అజ్ఞానమే బోంగలి ఏదైతే అనే రూపంగా చదువు గలదు ఆ చూ అహమస్మి రూపంగా అనుభవానికి వచ్చే చత్తు కంటే కాదు అట్లైతే ఉంటాయి అది బోధ అంటే ఏ విధం సర్వం అయ్యి సర్వం ఏదైతే కలదో అది ఆత్మ ఈ బోధ కలిగిన జ్ఞాని జగత్తుని చూసే తీరు చాలా విలక్షణంగా ఉంటుంది ఆ జ్ఞానం ఓ సూర్య నీలో నేనే వండుతున్నాను ఓ సూర్యుడ నీలో నేనే వండుతున్నాను గాయత్రి ఉంటుంది తీరు అలేదా ఓ చంద్రుడా వెన్నెలలో కురిపించేది ఓ వాయుదేవత సర్వత్రా ప్రసంగించేది నేనే ఉన్నది నేనే అని నిరసిస్తాను మిత్రుని నందు ఉన్నది నేనే శత్రువునందు ఉన్నది నేనే మహాత్ములకు శత్రువులు ఉండరు కానీ ఇతరులకు మహాత్ములలో శత్రుభావం అంటుంది అందుకోసం శత్రువుల హత్మిక శత్రువులు ఉండదు కానీ వాళ్ళు అనుకుంటారు వాళ్ళు శత్రుభావాన్ని నేలప్పుతూ ఉంటారు ఒకట ఉన్నాడు విడివిడి వేదాంతి విడివిడి వేదాంతం ఉంటుంది కలిసి ఇక్కడ విసరో ఒకడో విశ్వరం రెండు ఏళ్ళ మూడేళ్ళు వేదాంతం కొంత ఉద్ధరిస్తారు నాకు అడ్డుపడదామని ట్రై చేశారు విడివిడి నేను అన్నాను నీ వ్యవహారం చాలా నాకు అడ్డుకోవడానికి నువ్వు సరిపడవ నువ్వు తండ్రి క్లాసులో కూర్చుని చదువుకో నేను నిన్ను చిన్న తక్కువ చేయడం కోసం నేను అలా చెప్పట్లేదు ఈ ఘర్షణ నీలో ఉండకూడదని నేను చెప్తున్నా నువ్వు నాతో తలపడే ప్రయత్నం నువ్వు చేయాలి నువ్వు తల్లి క్లాసులో కూర్చుని చదువుకో నీకు ఉపయోగపడుతుంది నీ మీద ప్రేమతో నేను చెప్తున్నా అని నేను చెప్పాను నేను నేను ఎదుర్కొంటాను అంటే నువ్వు నన్ను ఎదుర్కోవడానికి నేను నిన్ను ఎదిరించాలి కదా నేను నిన్ను ఎదుర్కోను నువ్వు నన్ను ఎదుర్కొంటూ ఉండదు దీన్ని షాడో బాక్సింగ్ అంటే నిన్ను బాక్సింగ్ చేయాలంటే నీకు ప్రతివందీ ఉండాలి కదా నేను ప్రతిబంధి కాను ఇవ్వలుసా ఇవా నీకున్న విజ్ఞానం చావు కదా ప్రతిబ్బంది వాళ్ళంటే కూడా ఇప్పుడు బత్యా వచ్చి పహిల్ వాళ్ళతో నీతో యుద్ధం చేస్తారంటే పహిల్ వాళ్ళు సరే నువ్వు ఆత్మస్వరూపుడు నువ్వు నాకు బాహ్యమునందులో నీకు నేను బాహ్యమునందు ఉన్నానే గాని నా దృష్టిలో నీవు నాకు బాస్యమునందు లేనేలేవు నేను కూడా నేనే ఉన్నాను అని అది సర్వాత్మ భావంలో ఉంటాయి నేనుంటే నేను మీరు అని అలా కలిపి చెప్పాడు ఒక అసలు చెప్పాను జాన్సన్ మహాత్వానికి ఆయన పోరాటమే ఆ పోరాటంలో హక్తి ఓడిపోయేవాడు ఓడిపోయి సరే అని దడబెట్టి మనకివాడు ఆయన ఓడిపోడు సరే కానీ లెక్ జాన్సన్ విన్ లెక్ జాన్సన్ విన్ ఇప్పుడు మీరు చిన్నపిల్లల ఆ తడితో మీరు చిన్నపిల్లలను నెగ్గలిస్తారు అంటే మీరు నెగ్గిస్తారు జన్ నిద్రేస్తారు కదా ఆరోగ్య జాన్సన్ వినని అలా ఉంది ఆయన హత్య జాన్సన్ కళ వచ్చింది ఆ కలలో హిని నెగ్గేదాన్సన్ నెగ్గలేదు జాన్సన్ ఇచ్చి పొడి వేస్తాడు ఒళ్ళంతా చెవట పట్టేసాడు ఆ హడానికి భార్య నిద్రలేసింది వాటి ఏదంటే ఏదో నైస్తున్నాయ్ అంటే ఏదో పీడకల వచ్చినట్టుంది అవును పీడకల వచ్చింది ఏడు ఏమైంది హక్కిని నెగ్గేశారు అంటే అవి తిట్టింది హక్కి కాదు నెగ్గింది నువ్వే కాదు నేను ఓడిపోయాను అది నువ్వు ఓడిపోలేదు నువ్వే నొక్క ఎందుకంటే నువ్వు కళలో చూసిన హక్తి నువ్వే కళలో నువ్వు కళలో కదా హక్కి ఆ కళలో హిలి నీకంతా భిన్నంగా లేదు కాబట్టి కళలో హిలీ నొచ్చినా నువ్వు ఎక్కినొచ్చావు ధ్యాన్సన్ నొచ్చినా నువ్వు ఎక్కినొచ్చా కళకి జాగ్రత్తకి తేడా జరిగిపోయింది ఉండే సర్వకామం యాగ్రవస్థు స్వప్నా కాబట్టి శత్రువు కూడా ఆత్మస్వరూపుడే ఇప్పుడు లోకంలో రావణ దహనము అని చేస్తూ ఉంటాడు సత్వతి అలా చేయకూడదు ఎందుకంటే శ్రీరాముడు ఎవరన్నాడో తెలిసినా రావణ్ పడిపోయిన విభీషణుని వెళ్ళి నువ్వు ఇతర తెలియని చేయమన్నాడు విభీషణ్ణి నేను చేయమన్నాడు ఎందుకని వీడు పరస్పత్రీని అపహరించి వచ్చి కిడ్నాప్ చేసుకుంటే ఆ బంధువు వీడు వాడికి కన్మ చేస్తే పాపం వస్తుంది నేను చేయాలి అంటే అప్పుడు రాముడికి తీర్చి కూకలే అప్పుడు మాట మరణాంతా వైరాలు ఇతర రాముణును మరణించడంతో అతనితో మనకున్న వైరం పోవృత్తం నా ప్రయోజనం ఆ పర్పస్ సర్వ్ అయితే ఏంటి పర్పస్ సీతాదేవిని అపహరించి బంధించిన వాడిని ఓడించి సీతాదేవిని తిరిగి పూజిస్తా ఆ పర్పస్ సర్వైతే సో త్రియత్య సంస్కార సంస్కారం నువ్వు చెయ్యాలి ఎలా ఉంటున్నారు అందుకే నేను శ్లోకం చూస్తే అంటే రాముడు అది వాల్మీకుదా లేకపోతే ఎవరో పెట్టేదా అని అలాగే స్పష్టం చేసినట్లు ముందు నీకు ఎలాగో నాకో అల్లాగా అంటాడు నీకు ఎలాగో ఉంటే నీకు అన్నగారు నాకు కూడా అన్నగారు ఎందుకంటే పెద్దవాడు కూడా రావడానికి రాముడు కంటే నాకు కూడా అన్నదే నేను నగరంలోకి రాకపోవడం గురించేక్కడే ఉంటాను నువ్వు వెళ్ళి ఆ దేహానికి సంస్కారాలు అది చేసినా లక్ష్మణి అని పంపిస్తాడు మరి మనం రావణ దహనం లేదు అడగడం దాన్ని రావణా ఉండడం దాన్ని తగలబెట్టడం అది మన లోపల ఉన్న వైలెన్స్ పైకి వస్తున్నట్టుగా అర్థం చేసి ఈ లోపల ఉండే హింస బయటికి ఆ మానస హింస అది కార్య రూపం దానిస్తున్నట్టుగా లేదు అసలు దిష్టి బొమ్మను తగలబెట్టడం అన్నది తప్పు రావణి దీని అందరూ దీని బొమ్మ దీన్ని దీష్ బొమ్మల అంటే మీలో ఉన్న మానవత్వాన్ని మీరే తగలబెట్టుకుంటున్నారు ఇప్పుడు ఎవరితో దిష్టి బొమ్మ తయారు చేసి ఇది ఇది మోడీ గారి దిష్టి బొమ్మ అని తగలబెట్టడం అంటే మీరు దీష్మన చేరుకుంటున్నారు లేకపోతే ఇది ఫలానా వారే దిష్టి బొమ్మ అని దాన్ని అంటే ఆయన్నే కొట్టేస్తున్నారు విషయా మీరు గమనించారా శంతో కొడతారు ఆయన్నే మీరు కట్టుంతో కొట్టేసినట్టుగా బీహ్యం అనేది ఏతుంది ఇవన్నీ చాలా తప్పు దీనికి మత ఓ రంగు కొలవడం ఏముని ఆరాధిస్తున్నా అని అనుకోవడం ఈ మతాధికారులు ధర్మాధికారులు నిద్రపోతున్నారు వాళ్ళకేమి సంబంధం లేదు వాళ్ళు ఏమంటారంటే మొత్తం దక్షిణ హిందుస్థానం ధర్మాన్ని నేనే నడిపిస్తున్నాను అంటారు ఒక ఆయన ఉత్తర ధర్మం అంతా నా బీజీ ఆయన ఊహలో ఉంటుంది ఇంకో ఆయన పడమల ఇంకో చెప్పచ్చు కదా తప్పు రావాల చేయకుండా చెప్పొచ్చు కదా ఇదొండు ఎందుకు ఈ ప్రచారకులు ఉంటారు పురాణాలు అది చెప్పో వాళ్ళు ఏదైనా మతాన్ని ప్రచారం చేస్తారు తప్ప మంచితనాన్ని ప్రచారం చేస్తారు ఏమో ఆనదం పెట్టి తల పుట్టి పెట్టింది స్నానం చేయండి ఎందుకు పాల నుంచి ఆనందం దాచుకోండి ఎందుకండి నలుగుపిండి నలుగు పెట్టుకోండి రెండు వస్తువులు వేసి దీపం పెట్టండి ఒక వస్తుంది ఏ శాస్త్రాలు ఒక భోజనాల ఇది ఏదో సుండిపిండి ఎందుకు సబ్బుడిగా ఇక బోధలు అంటే ఇక కాబే మహాత్ముల యొక్క జ్ఞానం ఎలా ఉంటుందంటే ఇదం సర్మం ఇదం సర్వం అయమాత్మపురస్ బ్రహ్మ దక్షిణ బ్రహ్మ ఉత్తరం బ్రహ్మ అధస్థ అని మంత్రం ఉంటుంది దాని పక్కనే ఉంటుంది అప్పుడు మళ్ళీ మండలం ఉంటుంది ఆత్మా దక్షిణ ఊర్ధనిష్టా ఆత్మా అధర్ కాబము నేనే మండే అగ్ని నేనే ప్రవహించే నీరు నేనే గట్టిగా నిలబడే పృథ్వేమే అంతకాలించే వాయువు నేనే అంత సర్వమును తన ఎందుకు కలిగి ఉన్న ఆకాశము నేను ఇది బోధ బోధ అంటే అలా ఉంటుంది పోదంటే ఏమి కాదు తర్వాత ఉపరతి ఉపరతి అంటే ఎలా ఉంటుందో తెలుసు అండి పరిపక్వమైన ఉపరతి ఓ జీవితమా నీకు నేను స్వాగతం చెప్తాను ఏమిటి ఏమిటి తీసుకొస్తాం నీ స్వాగతం జీవితానికి స్వాగతం చెప్పడం అంటే ఏమిటి తీసుకొస్తాం స్వాగతం జీవితం అంటే చూద్దాం ఏమి తీసుకొస్తుంది ఒకరు మూట పట్టుకు వచ్చారు మూటలోసమన్నా సరే దాన్ని మూటలో ఏముందో చెప్పకుండా మూట ఒప్పుకోకుండా వాళ్ళు ఎందుకు ఇప్పుడు వీలు జరిగే క్యారేజీలో భోజనం మూట ఏముండో చెప్పుకుంటాం చెప్పండి ఎందుకు ఎప్పుడో వెనుకు ఇప్పుడు తింటాం లేదు కదా అది ఇంకో వెంట తర్వాత దిని ముందు నేనే తెలుసుకుంటాను అప్పుడు సర్ప్రైజ్ ఉంటుంది ఇప్పుడే చెప్పేశారనుకోండి ఇప్పుడే గెలిచిపోయిందనుకోండి డారిలో ఒక వేరకాయ కూడా ఉందో ఇప్పుడే గెలిచిపోయింది అనుకోండి ఇంకా సర్ప్రైజ్ ఏముందండి ఐడి మెయిన్ నా దగ్గరికి ఒక రతనొచ్చి ఈరోజు ఏం కోర వండుతున్నానో చెప్తాను స్వామి గారిని చెప్పలేం చెప్పారు టేబుల్ దగ్గరకు వచ్చినప్పుడు సంతల్లో అన్నం కూర వడ్డించినప్పుడు దే మెష్నెస్ ఒక ఫ్రెష్నెస్ ఉండద్దండి అసప్త్యంగా ఉండాలి అదేమిటో మనకు తెలియకుండా ఉండాలి అప్పుడు వెళ్ళి ఓ అనిపిస్తుంది కూడా అనిపిస్తుంది ముందు తెలుసు పొద్దున్నే ఎన్నింటికి వెళ్ళి దేవత సంధ్యావందనం చేసుకుంటున్నప్పుడు వైపు కాదే ఆడ సూర్యుడు నడువి నెట్టు వచ్చిన తర్వాత మధ్యాహ్నం సంధ్యానవంతనంలో కూడా బేరకాదే అప్పుడు ఇంకా వడ్డించే ముందు వడ్డిస్తే ఏం వడ్డిస్తుందో తెలుస్తూ ఉంది ఏముంది లేదు తెలుస్తాం దానికే మేడం ఏమైనా దాంట్లో తెల్లుందా ఏదైనా ఏదైనా శోభం ఉందా ఉల్లాసం ఉన్నదా గ్లోరియస్ కన్సెప్ట్ గ్లోరియస్ కన్సెప్ట్ ఉంటే అనిష్ఠితం ఎంత బాగుంటుంది అనిష్టి నేను పొద్దున్న జీవితం ఎలా ఉంటుందో నాకు తెలీదు ఎంత బాగుందో డెలివరీ మైని దాన్ని అది కరక్షణ దాంట్లో మీ అహంకారం ప్రెస్టులై ఉంటుంది అహంకారం యొక్క డిజైర్స్ వాటిని సంపాదించుకోవడం కోసం ఘర్షణ నడుస్తూ ఉంటుంది దానికి ఆపోజిట్ ఉపదతి ఈ ఉపదతి ఎక్కడైతే పరిపక్వముగా ఉంటుందో ఈ మూడు కూడా గొప్ప తపస్సు యొక్క ఫలము తపస్సు చేయాలి తపస్సు మొన్న నా గురించి చెప్తున్నాను అనుకోకుండా మీరు దృష్టాంతం కోసం చెప్తున్నాను డాక్టర్ అన్నాడు ఇలా చూశాడు రిపోర్ట్ ఏమయ్య ఈ రిపోర్ట్ ఇంత బాగా ఎలా మెయింటైన్ చేయగలిగే నువ్వు అని అడిగాడు అడిగితే నేను తపస్సు అండి కాదు మరి ఇప్పుడు మీరు బీపీ చూశారనుకోండి బీపీ చూస్తే నూట పాతి యాభై ఉంది అనుకోండి ఏం టాబ్లెట్ పడుతున్నావు టెట్ మరి ఎలా వచ్చింది నూట పాతి యాభై డెబ్బై ఐదు హౌ కుడ్ యూ మేనేజ్ తపస్సు తపస్సు ఉంటుందండి ప్రతి దాన్ని వెనుక తపొస్తుంది సో శ్లోకం అంత అలవకగా ఎలా విడదీశారని మీరు అన్నారనుకోండి మీరు అలా విడదీస్తూ ఉంటారు ఎక్కడి నుంచి వచ్చిందంటే మీరు తపొస్తుంది వేసాను కాబట్టి వచ్చింది కాబట్టి అంతటి పదిపత్వమైన వైరాగ్యము జ్ఞానము ఉపరచు ఎక్కడి నుంచి వస్తాయి ఒక్కో తపస్సు అంటే ఒక జీవితకాలాన్ని ఆ దిశలో విధిలో వెచ్చిస్తే మీకు అవి లభిస్తాయి అక్కడక్కడ అనగా ఒక్కొక్క నీ ఎందు కదాచిత్ ఒక్కొక్కప్పుడు కించిట్ ఒకనొకటి అనగా వైరాగ్యము గాని జ్ఞానము గాని ఉపరచు గాని దురుసే అయినా చెడు ప్రారంభిస్తే ప్రతి భనబడులు ఒక ఆయన ఉన్నారు బాగా మంచి జ్ఞానము కలవారు కానీ వైరాగ్యం తక్కువ రోజు ఇంకొక ఉన్నారు వైరాగ్యం ఉంది బోధుంది ఉపరతి కొంచెం అంత బాగుండదు ఓ రోజు ఉపరచం బాగుంటుంది ఇంకో రోజు ఉపనసిండి వెనక్కి వెళ్ళదు కొంచెం హెల్త్ తక్కువ అవుతుంది లైఫ్ అవుతున్నాయంట అంటే అది దుష్టప్ర దోషము దాని గురం దోషము లేదు విద్యము అంటే పాపము పాపం అనే మాట వాడకూడదు పాపము అనే మా పాపశానికి వేదాంతి పాపము అంటే అది ఈ మోటార్ సైకిల్ లో ఆయిల్ పోస్తాం అనుకుంటుంది ఫ్రెష్ ఆయిల్ పోసి ఒక ఆరు మాసాలు దాన్ని ఆ మోటార్ సైకిల్ వాడి వాడి వాడి ఆయిల్ అన్ని వాడైపోయి బయటికి తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందో పాపం అంటే అలా ఉంటుంది అనుకుంటాం అసలు అర్థమైందా మీకు అలాగ లేదో ఇలా అసహ్యకరంగా మంచిలి మంచిలిగా దుర్వాసన ఉంటుంది పాపం లేదు ముద్ద దొరుకుతుంది గుల్కొని ఉంటుంది అనుకుంటాం అలాగే కాదు పాపం అంటే చెడు సంకల్పమే పాపము చెడు పరుషమే పాపము తప్పు పని ఏ అధర్మమే పాపము పాపం అది పాప కర్మ ఇది పాప ఫాలంటే పాపం అంటే ఈ పాపాన్ని అదేదో ఒక మిస్పీరియస్ గా ఒక మనకి తెలియదు అక్కడ బయట ఎలాంటి ఉన్నా పెట్టుకోవడం కాబట్టి పాపము అనేది ఏమిటంటే మీ వైరాగ్యం అసంపూర్తిగా ఉండడమే పాపం నీ ఉపరధి కచ్చాపచ్చా ఉండడమే పాపం మీ జ్ఞానం ఇటు అటుగా హెల్తా ఉండడమే పాపం అంతే తప్పింది లేదు అలా ఉంటుంది ఆ పాపం పోతుంది కొంచెం ఆ తపస్సు గురించి అది పోతుంది ఆ పడిపక్క వస్తుంది వచ్చి తీరుతుంది తపస్వారికి ప్రతిబంధే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు శ్లోకాలు ఉన్నాయి మర్ణ ఓం శిష్యాం శిక్ష వాసు చెప్తాను ఈ వారో మంగళవారం రీతి బుధవారం నా రామాయణం శనివారం <coughs>